ओम श्री ओम भ्यो ओम हरि ओं श्रुतिस्मृतिपुरानाल नमा भगवत्दशोकशंक ओं पूर्णमद्यूर्णस्यूर्णमादाणवशिष्य ओं शातिशाशा తదేజతి తన్నైజతి తద్వంతి తదంతరహ్య సో తంటే ఆత్మతము తంటే ఆత్మనకూడదు తదు నపుకలింగం ఆత్మాపులింగం కాబట్ ఆత్మతత్వము అంటే అక్కడికి సరిపడుతుంది దట్ రియాలిటీ ఆత్మతత్వము ఓకే సో ఆత్మతత్వము ఎక్కడ ఉన్నది అస్ సర్వస్య అంత వీడి ప్రతి వాడికి ప్రతి ప్రాణికి లోపలనేవ్వగలదు అసంత తదు సర్వస్ అయ్య కేవలం లోపల మాత్రమే ఉందనుకోకూడదు బయట కూడా ఉన్నది భక్తులు అనుకుంటారు దేవుడు బయట ఉన్నాడు అనుకుంటారు యోగులు అనుకుంటారు దేవుడు లోపల ఉన్నాడు అనుకుంటారు నిజంగా ఎందుకంటే వాళ్ళు యోగులు ఎప్పుడు అలా కళ్ళు మూసుకుని లోపల దేవుడిని చూసే చేస్తారు భక్తులు ఎప్పుడూ కళ్ళు తెరిచి పైకో ఇటు చూస్తూ ఉంటారు వేదాంతులు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అనేది యొక్క విశిష్టమైన క్వాలిటీ సో న కేవలం దూరే అంతికే చ అది అక్కడి నుంచి చూడాలి మనం అంతికేచ కేవలము పరమాత్మ దూరంలో మాత్రమే ఉన్నాడు అని అనుకోరాదు అంతికమున్నందు కూడా గలడు ఓకే తదంత అభ్యంతరే అవసమా సర్వాతర్రుతేక్రియాత్మక తదు బాహ్యత అవస్ జగత నామక్రియా త్మకస్య అంతః అని అంతః అని దాన్ని కంప్లీట్ చేసుకోవాలి ఈ సకల జగత్తునకు లోపల లోపల అంటే ఉపాదానమై ఉన్నది ఈ ఆభరణ ప్రపంచానికి అంతకి లోపల బంగారమే గలదు అన్నట్లు ఓకే ఆ లోపల అంటే అర్థం అది ఉపాదానం అయితే బయట కూడా అదియే గలదు బయట ఉండడం ఏమిటి అంటే చెప్తున్నారాయన తదు సర్వస్య బాహ్యత మరియు తదు సర్వస్ అర్వ జగత్తునకు ఈ సర్వమునకు ఈ సర్వమునకు అంటే నామ రూపక్రియాత్మక జగత సర్వమంటే అది నామరూపక్రియ రూపమైన జగత్తు జగత్తు అంటే ఏముందండి నామములు సో మెనీ వర్డ్స్ అండ్ సో మెనీ ఫార్మ్స్ అండ్ దేర్ మూవ్మెంట్ అదే జగత్త ఇప్పుడు మీరు ఏదైనా జలాశయానికి వెళ్ళారనుకోండి జలాశయం నిర్మలంగా ఉందనుకోండి నామములు లేవు రూపములు లేవు క్రియలు లేవు ఈ లోపల ఏదైనా తుఫానుగాలు వచ్చి జలాశయం కలిచి వేసినట్లు అయిపోయింది పెద్ద పెద్ద తరంగాలు ఉంటాయి చిన్నతరంగాలు ఉంటాయి బ్రేకర్స్ ఉంటాయి భగ్నోర్మి అంటారు సంస్కృతంలో బ్రేకర్స్ అలా బ్రేక్ అయిపోతూ సర్ఫ్ ఉంటుంది నురుగు బుడగాలు ఉంటాయి సుడులు ఉంటాయి ఇన్ని ఉంటాయి గాలి వేసినప్పుడు ఇవన్నీ ఇవన్నీ కదులతో ఉంటాయి కదిలీదానికి ఈ పేర్లు మీరు కెరటము అన్నారంటే కెరటం కదల కదలిక నుంచి కెరటము ఉద్బుద్ధం పుడుతుంది కదలిక లేకపోతే కెరటం ఉండదు కాబట్టి కెరటము అనే పేరు ఆ రూపము కదలిక బుడగంటే ఒక కదలిక నుంచి బుడగొస్తుంది ఒక కదలిక నుంచి నురగొస్తుంది కాబట్టి పేరు రూపము చలనము మూడు కలిసి ఉంటాయి అదే జగత్తు మీరు ఆ ఈ నామరూపక్రియలను తీసి పక్కన పెట్టారనుకోండి ఏం మిగులుతుంది నీరు మిగులుతుంది సినిమాలో నామరూప క్రియ మూడు తీసి పక్కన పెడితే ఏ మిగులుతుంది ప్రకాశమే ఉంటుంది ప్రకాశించే తెర ఉంటుంది గే ఉండదు ప్రకాశించే తెర అనాలి తెర అనకూడదు తెర జడమైపోతుంది ప్రకాశించే తెర తెర సత్తు ప్రకాశము చిత్తు అనమాట అలాగే ఈ జగత్తులో నామరూపాలను తీసేస్తే ఏముంటుంది స సచ్చిద్ ఉంటుంది నిన్న వాళ్ళు విద్యార్థులు నన్ను స్ఫురణం సదాత్మకం భాసతే అని దక్షిణామూర్తి స్తోత్రం ఈ అసత్కల్పములైన అంటే మిథ్యారూపములైనటువంటి ఈ పదార్థములు జగత్తులో ఉండే పదార్థములన్నింటికీ మూలమునందు సచ్చిదాత్మయే గలదు అని ఆ శ్లోకం దాన్ని చెప్పమన్నారు అంటే నేను అన్నాను వన్ మార్క్ టూ మార్క్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తాం కానీ ట్వంటీ ఫైవ్ మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్లు ఇప్పుడు చెప్పడానికి టైం అయిపోయింది ఒక భిక్షకి సరిపడద్ది ఇంకో భిక్షకి ఒక భిక్షకు అయిపోయింది అప్పుడేమో లాస్ట్లో అడిగారు ప్రశ్న ట్వెల్వ్ ట్వంటీ ప్రశ్న కాదు ఇది లెవెన్కి అడగాలి ఇంకో భిక్ష పెట్టుకుని అప్పుడు ఈ ప్రశ్న చెప్తాము అని చెప్పారు సో కాబట్టి జగత్తు జగత్తు మీరు అనుకుంటారు తప్ప అక్కడ నామము రూపము క్రియా తప్పింకేది లేదు కాదు మేము చూస్తున్నాము మీరు చూసేది బయట ఉన్న జగత్తును మీరు ఎన్నడూ చూడరు మీరు చూసేది మీ కళ్ళలో వచ్చిన ఆప్టికల్ సెన్సేషన్స్ని మాత్రమే చూస్తారు యు పెర్సీవ్ యువర్ సెన్సేషన్స్ మేము వింటున్నాము యు పెర్సీవ్ యువర్ యువర్ ఆడిటరీ సెన్సేషన్స్ మేము వాసన చూస్తున్నాము You are perceiving your olifactory sensations. And <inaudible> yet you are perceiving your sensations. That is why you are perceiving your sensations. You are perceiving your sense of touch. You are perceiving your sensations alone. The sensations are not happening. The These sensations are not happening in the same way. ఆ జగత్తు ఎలా ఉంటుంది నామములు రూపములు క్రియల రూపంగా ఉంటుంది ఆ జగత్తు యొక్క లోపల ఉన్నది ఆత్మతత్వమే దాని బయట ఉన్నది కూడా ఆత్మతత్వమే నెక్లెస్కి లోపల బంగారమే ఉంది బయట బంగారమే ఉన్నది అలాగా నెక్లెస్ అనండి లేకపోతే ఆభరణ ప్రపంచమునకు లోపల ఉన్నది బంగారమే బయట ఉన్నది బంగారమే తదు సర్వస్యాస్య బాహ్యత ఎందుకంటే వ్యాపకత్వాత్పత్వా ఆకాశవత్ ఆకాశము వలె వ్యాపకము గనుక ఆత్మచైతన్యము ఆకాశమువలే వ్యాపకము అది గ్రహించాలి దాన్ని పట్టుకోవాలి ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ అక్కడా అన్నారనుకోండి ఇక్కడ అన్నప్పుడు అది ఆకాశమునందే ఉంటుంది అక్కడ అన్నప్పుడు అది ఆకాశమునందే ఉంటుంది ఇక్కడ ఆకాశంలో ఉండి అక్కడ ఆకాశంలో లేకపోతే అప్పుడు ఆకాశం వ్యాపకము అని అన్నారు ఇక్కడా అక్కడా రెండు కూడా ఆకాశమునందు ఉన్నాయి కాబట్టి అది వ్యాపకము ఆ వ్యోమవత్త ఆకాశము వ్యాపకము ఏమండి అయితే చైతన్యం వ్యాపకం అంటే ఇక్కడా అన్నప్పుడు అది ఇక్కడ అన్నది జ్ఞానం అదే ఇక్కడ అన్నది జ్ఞానం కాదు జ్ఞానం పరిచ్ఛిన్నమైన ఆకాశము యొక్క జ్ఞానానికి ఇక్కడ అని పేరు ఇక్కడ యొక్క జ్ఞానమునకే ఇక్కడ అని పేరు ఘట జ్ఞానానికే ఘటము పేరు ఘట జ్ఞానమును విడిచి ఘటము ఇక్కడ ఘట జ్ఞానమే ఘట రూపంగా మీకు భాషిస్తుంది ఇక్కడా అనేది తెలుస్తూ ఉంటుంది తెలియాలంటారా అక్కర్లేదా తెలుస్తూ ఉంటుంది అక్కడ తెలుస్తూ తెలుస్తూ కాబట్టి ఇక్కడా అక్కడ అనే దేశభేదాన్ని ఈ రెండు దేశభేదములను వ్యాపించి ఉన్న ఆకాశాన్ని కూడా తెలుసుకుంటూ ఉండేది చైతన్యము కాబట్టి ఇక్కడ అక్కడ అనే దేశభేదములను వ్యాపించే ఆకాశము ఉంటే ఆ ఆకాశమును కూడా వ్యాపించి చైతన్యము కదా కాబట్టి తెలియాలి తెలిస్తేనే ఉంది తెలిస్తేనే ఉంది దీనికి ఒక లాటిన్ లాటిన్ భాషలో ఒక ఫిలాసఫర్ ఒక మాట చెప్పాడు ఎస్సే ఈస్ట్ పెర్సిపి ఈ ఫిలాసఫర్ పేరు బిషప్ బెర్క్లీ అనే ఫిలాసఫర్ ఆయన ఏమన్నా అంటే ఎస్సే ఈఎస్ఎస్ఈ ఎస్సే ఈస్ట్ ఐఎస్టి పెరిసిపిఐ పిఐ అంటే ఎస్ఏ ఈజ్ మీన్స్ పెర్సీవ్ సో ఐ థింగ్ ఈజ్ మీన్స్ ఇట్ ఈడు సుత్తి వేలు మీద తగిలి వీడు సుత్తితో కొడుతున్నాడు వేలు మీద తగిలింది శుత్తి ఉంది అంటే శుత్తి తెలిసినప్పుడు శుద్ధి ఉన్నది వేలు తెలిసినప్పుడు వేలు ఉన్నది దెబ్బ తెలిసినప్పుడు దెబ్బ ఉన్నది తెలియాలండి తెలియకపోతే ఇంకేముంది ఆ తెలియడమే ఆ తెలివి తెలివి ఉంటే తెలుస్తుంది బంగారం ఉంటే ఆభరణం బంగారంలో ఆభరణం ఉంది అలాగే తెలివి ఉంటే తెలుస్తుంది ఆ తెలివికే ఆత్మానిపించింది కాబట్టి మీకు తెలిసే సర్వమును ఆత్మ ఆ తెలివి వ్యాపించి ఉంటుంది ఆకాశ కాబట్టి దానికి ఆకాశంతో పోలిక పెడతారు ఇంకేం పోలిక పెడతారు ఇప్పుడు దేశములు పరిచ్ఛిన్నంగా ఉంటాయి ఇక్కడా అంటే పరిచ్ఛిన్నంగా ఉంటుంది అక్కడ అపరిచ్ఛిన్నంగా ఉంటుంది కానీ దేశము యొక్క పరిచ్ఛేదము ఆకాశానికి ఉండదు ఆకాశం అపరిచ్ఛిన్నమే అదేవిధంగా దేశములు ఆకాశము ఆకాశమును దేశములను కూడా వ్యాపించి ఉండేది ఆకాశకాభి బాప్ అయ్యి అంటారు దేశములను వ్యాపించి ఆకాశము ఉంటే ఆకాశమును కూడా వ్యాపించి ఆత్మతత్వం ఉంటుంది ఆకాశిక బాప్ ఎందుకంటే ఉపనిషత్తులు అలా చెప్పారు తస్మాద్ తస్మాత్ ఆత్మన ఆకాశ దీన్ని సరిగ్గా చెప్పరు స్వరం ఆకాశ సంభూత అని చెప్పాలి భూ స్వరితో ఉంటుంది అస్వం దగ్గర అక్కడ ఇంకా ఉదాత్తాలు తప్ప ఇంకేం చెప్పకూడదు కానీ మొత్తానికి భూ అని ఒత్తి పలికితేనే సంతోషిస్తూ నేను దానికి ఏం పర్వాలేదు సో ఆకాశ సంభూత ఆకాశము ఉదయించినది సో దేని నుంచి ఆ ఆత్మతత్వం నుంచి ఆకాశం పోతుంది అంటే మీరు నిద్రలే నిద్రలో ఆకాశం ఉందా లేదా మీరు నిద్రలేవాలి మీకు తెలివి రావాలి తెలివి వచ్చాక ఆకాశము తెలివి వచ్చాక స్పేస్ ఐఆమ్ హియర్ ఇన్ ది బెడ్రూమ్ తెలివి రావాలి దాన్ని కాబట్టి ఆకాశమును కూడా వ్యాపించి ఆత్మతత్వము ఆ తెలివి ఉంటుంది సో అయితే పోలికే వ్యాపించి ఉండుట అనే దాంట్లో ఆత్మతత్వానికి ఏదైనా పోలిక చెప్పండి అంటే ఏం పోలిక చెప్తారు ఆకాశాన్నే పోలికి చెప్తారు ఆకాశకాభి బాప్ హే అయినా కూడా పోలికి చెప్పాల్సి వస్తే ఆకాశాన్నే చెప్తారు ఇంకా వేరే పోలికలేం లేవు సో ఆకాశవత్ వ్యాపకత్వాత్ ఆకాశవత్ అదే నిరతిశయ సూక్ష్మత్వాత్తి సూక్ష్మత్వం అంత అదే ఇప్పుడు ఆత్మ చైతన్యము అత్యంత సూక్ష్మము సూక్ష్మము అంటే సటిల్ ఎప్పుడు కూడా సూక్ష్మము స్థూలము ఆ తేడా తెలుసుకోవాలి స్థూలము అంటే ఇంద్రియ కంటికి కనపడుతుంది చెవులతో వినొచ్చు అవి స్థూలములు సూక్ష్మము ఇంద్రియ కాదు అది ఇంద్రియాలకు కనపడతాం సూక్ష్మానికి స్థూలానికి స్థూలము కార్యమవుతుంది సూక్ష్మము కారణమవుతుంది స్థూలము వ్యాప్యము అవుతుంది వ్యాప్యము వ్యాపించబడేది అంటే పరిచ్ఛిన్న లిమిటెడ్గా ఉంటుంది సూక్ష్మము వ్యాపకమవుతుంది ఇప్పుడు దేశము స్థూలము ఇక్కడ అక్కడ స్థూలము కానీ దేశమును వ్యాపించి ఉండే ఆకాశము దేశము కంటే సూక్ష్మము అంచేతనే మీకు ఆకాశం ఇంద్రియగోచడం కాదు ఆకాశం ఇంద్రియగోచడం కాదు ఆకాశం సాక్షి భాష్యం అని ఆకాశం మీద రెండు అభిప్రాయాలు టార్కిక్లో ఏమన్నారంటే ఆకాశము అనుమానగమ్యము ఉన్నారు అనుమానం ఇన్ఫ్లెన్స్తో తెలుస్తుంది అంటే మీకు గోడ కనపడుతూ ఉంటుంది ఇక్కడ కుర్చీలో కూర్చున్నాను ఇది కనపడుతూ ఉంటుంది అక్కడ గోడ కనపడుతూ ఉంటుంది మధ్యలో ఇంకేం కనపట్టం లేదు కాబట్టి ఆకాశం ఉండుంటుంది లేకపోతే ప్రకాశం కనపడుతూ ఉంటుంది డిస్పర్స్డ్ లైట్ కనపడుతూ ఉంటుంది ప్రకాశం కనపడుతూ కనుక ఆ ప్రకాశానికి అధిష్టానంగా ఆకాశం ఉంటుంది అని మనం అలవాటు ప్రకారంగా ఆకా ఆకాశం ఏమి కంటికి కాదు అత్యంత సూక్ష్మంగా ఉంటుంది ఆకాశము కంటే కూడా మరింత సూక్ష్మమైనది ఆ తెలివి ఆ తెలివిలో ఆకాశం ప్రకాశిస్తూ ఉంటుంది దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే స్థూలమైనది అది బలంగా కనపడుతూ ఉంటుంది ఇంద్రియ గోచరం కదా మరి సూక్ష్మమైనది ఇంద్రియ కాదు కాబట్టి మనం మిస్ మిస్సింగ్ ది ఆబ్వియస్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఏది సర్వమునందు సర్వకాలమునందు ఉంటుందో దాన్ని మిస్ అయిపోతారు లైక్ ఇదేమి అంటే చెయ్యి అంటారు ఇప్పుడేముంది చెయ్యి ఇప్పుడేముంది ఏమీ లేదు అంటారు నిజానికి ఏమీ లేకపోతే చెయ్యి మాత్రం ఎలా ఉండగలదు ఇప్పుడు చెయ్యి ఇప్పుడు ఏమీ లేకపోవడం కాదు ఆకాశము గలదు ప్రకాశము ఈ ఆకాశాన్ని ప్రకాశాన్ని వ్యాపించి తెలివి మీకు తెలుస్తోందా లేదా తెలియబట్టి ఏదీ లేదే అన్నారు తెలిపితే ఏదీ లేదని అలా అంటారు కాబట్టి ఏమున్నది అక్కడ ఆకాశం ఉన్నది దాన్ని వ్యాపించి ప్రకాశము గలదు దానిని వ్యాపించి తెలివి ఇదంతా మిస్ అయిపోతాడు కదా మిస్ అయిపోయి ఏమీ లేదంటాడు ఇప్పుడు ఏముంది అంటే చెయ్యగలదు ఎందుకంటే స్థూలం కదా స్థూలము పరిచ్ఛిన్నము అది సూక్ష్మము అంటే అర్థం అది కాబట్టి సో ఏదైతే సూక్ష్మమో అది ఇంద్రియ అగోచరము ఇంద్రియాతీతము అంటారు ఇంద్రియ గోచరము తర్వాత వ్యాపకము అది కారణము కూడా అవుతూ ఉంటుంది అది అంత సూక్ష్మంగా ఉండబట్టియే అది లోపల ఉన్నా మనం నిశ్చేపుతూ ఉంటాం సూక్ష్మంగా ఉండి లోపల ఉంటుంది సూక్ష్మంగా ఉండి వ్యాపించి ఉంటుంది అంతఃతదంతరస్య సర్వస్య తదు సర్వ్యాస్ బాహ్యత ప్రజ్ఞానఘన ఏవాసనాత్ నిరంతరం చైన్స్ లేకపోతే వేదాంతం అని చెప్పడం కష్టం సైన్స్ ఇప్పుడు ఘనము అంటే క్రిస్టల్ ఆత్మ ఆత్మ సుగర్ క్రిస్టల్ దృష్టాంతం తీసుకోండి మామూలుగా వేదాంతంలో సైంధవ ఘనం అని కూడా చెప్తారు షుగర్ క్రిస్టల్ తీసుకోండి షుగర్ క్రిస్టల్ టాప్లో ఏముంటుంది షుగర్ ఉంటుంది తీయదనం ఉంటుంది స్వీట్నెస్ బాటంలో ఏముంటుంది తీయదనం మధ్యలో ఏముంటుంది టీయద మీరు ఎక్కడా చూసినా తీయదనమే కొంచెం పెద్ద సైజు షుగర్ క్రిస్టల్ తీసుకునే స్వీట్నెస్ని డిటర్మిన్ చేసే మీటర్ ఏదైనా పెట్టుకునే చాలా ఫైన్ నీడుల్ ఊరికే ఊహిస్తున్నాను నేను ఫైన్ నీడుల్ని తీసుకుని ఆ నీడుల్ని టాప్ మీద టచ్ చేశారనుకోండి స్వీట్నెస్ ఎంత వస్తుంది వన్ వస్తుంది ఆ నీడులను కొంచెం లోపలికి డిప్ చేశారనుకోండి స్వీట్నెస్ ఎంత వస్తుంది వన్ వస్తుంది నీడుల్ని బాటంలో టచ్ చేస్తే ఏమొస్తుంది స్వీట్నెస్ వన్ వస్తుంది ఆ క్రిస్టల్లో ఎక్కడ నీడులు పెట్టినా వన్ వస్తుంది సో అంటే అర్థం ఏమిటి ఆ క్రిస్టల్లో స్వీట్నెస్ స్వీట్నెస్ స్వీట్నెస్ స్వీట్నెస్ స్వీట్నెస్ తప్ప మరేది లేదు సపోజ్ మధ్యలో వన్ వచ్చింది స్వీట్నెస్ కొంచెం డిప్ చేసేపటికి జీరో వచ్చింది అనుకోండి మళ్ళీ డిప్ చేసేపటికి వన్ వచ్చింది అనుకోండి అంటే ఏమైనట్టు మధ్యలో వన్ స్వీట్నెస్ ఉంది అడుగున స్వీట్నెస్ ఉంది ఇన్ బిట్వీన్ ఖాళీ ఉంది దాన్ని అంతరము అంటారు గ్యాప్ ఉన్నది అని కదా గ్యాప్ ఉన్నది సో గర్ క్రిస్టల్ లోపల స్వీట్నెస్ నిరంతరంగా ఉంటుందా గ్యాప్స్ ఉంటాయా నిరంతరంగా ఉంటుంది గ్యాప్స్ ఉండవు అలాగే ఆత్మచైతన్యము తెలివి అది నిరంతరంగా ఉంటుంది దాంట్లో గ్యాప్స్ ఉండవు ఉదాహరణకి అంచేతనే దాన్ని ప్రజ్ఞానఘన ఏవా అని శాసనం శాసనం అంటే శృతి అలాగే దాన్ని బోధిస్తోంది శంసనాత్ శాసనం చెప్పడం అలా చెప్తోంది అలా ఇన్స్ట్రక్ట్ చేస్తోంది చెప్పడం అంటే ఉందిగా రోడ్డు మీద వెళ్తూ చెప్పినట్టు కాకుండా ఆచార్యుడు శిష్యుడికి బోధించిన విధంగా శాసిస్తూ ఉన్నది శాసనం సో పైగా శాసనము శిలాశాసనం రాతి మీద రాసి పెట్టేసినట్టు ప్రజ్ఞానఘన ఏవా ఆత్మచైతన్యము ప్రజ్ఞానము యొక్క గడ్డకట్టిన ముద్ద ప్రజ్ఞానఘన ఏవ అది మీ స్వరూపం దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి ప్రజ్ఞానం అనగానేమి ప్రజ్ఞానం అనగా ఏమిటంటే ఇది ఫలానా ప్రజ్ఞానం అని చెప్పలేరు దాన్ని ఇలాగే వర్ణించగలుగుతారు ఇప్పుడు గుజరాతీ ఫుడ్ తిన్నారనుకోండి మీరు నేను కొంచెం జా వివరించి చెప్తా మీరేమనుకోకండి ఎందుకంటే చాలా క్లిష్టమైన టాపిక్ నా అభిప్రాయం గుజరాతీ ఫుడ్ భోజనం చేశారనుకోండి కూర తీయగా ఉన్నది పచ్చడి కూడా తీయగా ఉన్నది చారు తీయగానే ఉంది సాంబారు తీయగానే ఉన్నది పెరుగు కూడా తీన్నది స్వీట్ కూడా తీయగా ఉన్నది ఏమంటే ఇవన్నీ తీయగా ఎందుకున్నాయంటారు ఏదో ఒకటి ఉన్నది అది కూరను తీయగా చేస్తుంది పచ్చడిని తీయగా చేస్తుంది పులుసును తీయగా చేస్తుంది పెరుగును కూడా తీయగా చేస్తుంది ఏదో ఒకటి ఉంది అలాగే పంచదార అనగానేమి అని అడిగాడు పంచదార ఎప్పుడూ ఎరగడు పంచదార అనగానేమి అంటే ఎలా కూర ఎలా ఉందిరా తీయగా ఉందండి పచ్చది అది తీయగా ఉందండి చూడు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీయగా ఉండడానికి ఏది హేతువో అది పంచదార అని చెప్పాలి నేను శ్లోకం ఉంది నాకు గుర్తు వస్తే బాగుండును గుర్తు రావట్లేదు ఆ శ్లోకం ఏంటంటే ఏన శృణోతి ఇది విద్యారణ్య స్వామి పంచదర్శిలో చెప్పాడు దేనితో వింటున్నాడు పంచదర్శి పుస్తకం ఎక్కడ లేదా ఎక్కడుంది లేదా లేదా అక్కడ అక్కడ అక్కడే పెట్టేసాం ఇక్కడికి తేలేదు అక్కడే ఓకే ఏన శృణోతి దేనితో వింటున్నాడు అంటే శబ్దజ్ఞానము దేనితో కలుగుతుందో దేని వల్ల రూప జ్ఞానం కలుగుతుందో దేని వలన గ్రంథ జ్ఞానం కలుగుతోందో దేని వలన స్పర్శ జ్ఞానం కలుగుతోందో దేని వలన రసజ్ఞానం కలుగుతోందో దేని వలన బుద్ధి నిశ్చిత జ్ఞానం కలుగుతోందో దేని మనస్సునందు సంకల్ప వికల్పములు తెలుస్తూ ఉన్నాయో అది ప్రజ్ఞానం అది ఏమిటో చెప్పమన్నారు దీనికి బృహదారిన్నికల్లో దీనికి చర్చ ఉంది ఇప్పుడు వీడు గేదెని అమ్మకానికి పెట్టాడు గేదే పుట్ ఫర్ సేల్ అంటే ఆ గేదెని కొనుక్కునికొచ్చాడు ఎవడో తెలిసి వస్తే గేదెని చూపించమన్నాడు చూపించమంటే రా నాతో అని చెప్పేసి చెరువు గట్టుకు తీసుకెళ్ళాడు ఆ చెరువులో ఉంది గేదె కొమ్ములు కనపడుతున్నాయి ఇంకేం కనపడాల అప్పుడు చూడు ఆ కొమ్ములు కనపడుతున్నాయా రెండో కనపడుతున్నాయి ఆ కొమ్ములు గలది గేదె అని చెప్పాడు వీడు అంటే వాడుంటాడో ఇలా అమ్మకం కుదరదండి నాకు మొత్తం గేదంతా చూపిస్తే కానీ నేను ఇది శంకరుల దృష్టాంతం దోదాంగిక భాష్యంలో మొత్తం గేదెంతా చూపిస్తేనే కొనుక్కుంటా కానీ మీరు ఆ రెండు కొమ్ములు చూపించి ఆ కొమ్ములు గలది గేదే అంటే నా వల్ల వదండి అలాగా మీరు మొత్తం గేదెంతా చూపించాలి అలాగే నువ్వు మొత్తం ప్రజ్ఞానం అంతా నాకు చూపించు అంతేగాని దేని వలన శబ్ద జ్ఞానం అలా కుదరదు అంటే ఎవరు వారి ముఖం ప్రజ్ఞానం చూపించేది కాదురా నువ్వు దేనితోటి సర్వము నువ్వు చూడగలుగుతావో అది ప్రజ్ఞానం దాన్ని ఎలా చూపిస్తారు అది చూపించేది కాదు సర్వస్యాస్య తదు సర్వస్య అంతరం సో ఆత్మ సర్వాంతర కళ్ళకు చెవులకు అన్నిటికీ ఆత్మ అంతరమై ఉంటుంది దాన్ని ఎలా చూపిస్తావు దాని చూపించడం కుదరదు దాని అలా భావన చేయడమే కుదురుతుంది ఎలాగ భావన చేయడం సర్వము ఆత్మయే ఆత్మావా ఇదగం సర్వం ఈ సర్వము అనగానేమి దేనిని మీరు చూస్తున్నారో వింటున్నారో అదే సర్వము ఉంటే శబ్దస్పర్శ రూపదశ గ్రంథములకే సర్వము అని పేరు ఆ సర్వము దేని వలన ప్రకాశిస్తోందో అది ఆత్మ దానికి ప్రజ్ఞానము అని పేరు పంచదశిలో ప్రజ్ఞానానికి డెఫినెషన్ ఇచ్చారు అవసరం ఆ డెఫినేషన్ ఎందుకంటే మహావాక్యం ఉన్నది ఋగ్వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మ మహా మహావాక్యం ఉన్నది కాబట్టి ప్రజ్ఞానము అంటే తెలివి ఆ ముద్ద ఇక్కడ ప్రశ్న వస్తుంది ఆ తెలివిని మీరు ఘనమని ఎందుకన్నారు అంటే ఇప్పుడు ఒకప్పుడు తెలివి ఉండి మళ్ళీ తెలివి లేక మళ్ళీ తెలివి వస్తే దాన్ని ఘనం అనకూడదు అంతరం వస్తే ఘనం నిరంతరంగా ఉండాలి అది ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు జాగ్రత్త ఉన్నారు ఆ తెలివి నిరంతరంగా ఉందా లేదా చెప్పండి ఉంది మీరు నిద్ర లేచేందు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక వ్యాపారము ఇంద్రియ వ్యాపారం చూడడము వెనము లేదంటే కుర్చీలో కళ్ళు మూసి కూర్చున్నారంటే ఏదో సంకల్పము లేదు మనస్సు నిశ్చలంగా ఉందంటే అప్పుడు కూడా తెలివి ఉండబట్టే మనస్సు నిశ్చలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవస్థ అంతా తెలివి వ్యాపించి ఉంటుంది స్వప్నమునంతను తెలివి వ్యాపించి ఉంటుంది సుషుప్తినంతను తెలివి వ్యాపించి ఉంటుందని మీరు తెలుసుకోవాలి ఎందుకంటే సుషుప్తికి సుషుప్తి అనుభవము సుషుప్తి అనేది ఒక అనుభవము ఎలాంటి అనుభవము నేను సుఖంగా పడుకున్నాను ఏమీ తెలియలేదు అనే అనుభవము యొక్క లక్షణం అహం సుఖము స్వాప్సం అవేదిషం అనే అనుభవము యొక్క లక్షణం అది అనుభవము ఎప్పుడు కలుగుతుంది అనుభవము జ్ఞానము ఉంటేనే అనుభవం కలుగుతుంది జ్ఞానం తెలివి లేకపోతే కలుగుతుంది ఇప్పుడు చేతికి దెబ్బ తగిలింది అంటే వీడు తెలివిగా ఉంటే దెబ్బ తప్ప లేకపోతే దెబ్బే ఉంటుంది మిఠాయి బాగున్నది అంటే మీరు తెలివిగా ఉంటే మిఠాయి యొక్క రుచి కాబట్టి అనుభవము కలగాలి అంటే జ్ఞానమున్నదే అనుభవము కలగాలి కాబట్టి నిద్ర యొక్క అనుభవము కలిగింది అంటే జ్ఞానం అనే అధిష్టానం లేకుండా నిద్ర యొక్క అనుభవం కలగదు కనుక నిద్రావస్థనంతనూ వ్యాపించి తెలివిగలదు సూక్ష్మరూపంగా ఉంటుంది అస్పష్టంగా ఉంటుంది నిద్రావస్థ కూడా అంచ్రలో మీ పేరు పెట్టి పిలిస్తే మీకు తెలిసిందే తెలియలేదా తెలిసింది కదా అంటే అస్పష్టమైన రూపంగా తెలివి ఉన్నది అస్పష్టత ఎందుకు వచ్చింది ఇంద్రియములు ప్రకాశించుటలేదు కనుక దానికి అస్పష్టత వచ్చింది తెలివి లేకపోవడం కాదు లైక్ రాత్రి చీకటిగా ఉందంటే సూర్యుడు లేడనా కాదు ఆ సూర్యుడు అంతర్ధానమై ఉన్నాడని అభిప్రాయం కాబట్టి సుషుప్తి తెలివి వ్యాపించి ఉన్నది మీరు ఈ మూడు అవస్థలకు అతీతమైన తురీయమునందు అంటే జాగ్రత్త అవస్థలో ఆంతరమునందు నిశ్శబ్దంగా ఉండిపోయారు అనుకోండి దాన్ని తురీయము అంటారు ఆ తురీయమునందు ఉంటుంది తెలివి ఉంటుంది కాబట్టి తెలివిలో గ్యాప్ ఉండదు తెలివి తెలివిలో గ్యాప్ ఉండదు అది ఘనము నిరంతరము అంటే అర్థం అది ఆత్మ అది సర్వాణి భూత ఆత్మన్యేవానుషు త విజుగుప్సతే భాష్యకారులు హోజ్ నాట్ ఎక్స్ప్లెయిన్ దట్ అబౌట్ ఇట్ తూ దేవుందులే అని వదిలిపెట్టేశారు కొన్ని చోట్ల తూనే వివరంగా చెప్తారు కూడా ఈ తూ యొక్క అర్థం ఏమిటంటే చూడండి మీరు ఇంద్రియములతో మనస్సుతో మీరు ద్వైత చూస్తూ ఉన్నారు కదా ఆ ద్వైత మీకు ఏమైనా కృతార్థత కలిగి కదా మీకేం లభించింది ఇంద్రియములతో ద్వైత అనుభవానికి తెచ్చుకుంటూ మనస్సుతో ద్వైత ప్రపంచాన్ని సంకల్పిస్తూ మీరు పొందినది ఏమి అని ఆలోచించాలి మీరు పొందినది ఏమి అది కూడా ఆచార్యులే చెప్తారు శాస్త్రమే చెప్తుంది మీకు ఏమి లభించిందో చెప్తా చూసుకోండి మీకు శోకము భయము లభించింది ఈ రెండే లభిస్తాయి శోకము అంటే ఏదో ఒక పరిపూర్ణత లేక లేకుండా ఏదో ఒక వెలితి ప్రతివాడికి ఏదో ఒక వెలితి ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు నాలుగు ఎలక్షన్స్ నెగ్గారు ఇంకో ఎలక్షన్ ఇప్పుడు నెగ్గాలి నెగ్గకపోతే వెలితీయే నెగ్గితే పర్వాలేదు నెగ్గకపోతే అది లోటే వెలి ఫెడరల్ ఏ పద్దెనిమిది పది సార్లు నెగ్గాడు గ్రాండ్ పద్దెనిమిదవసారి నెగ్గలేదని పాపం బెంగపెట్టుకుని ఉండాలి అతనికి తోడుగా అతని భార్య కూడా బెంగపెట్టుకుంది పద్దెనిమిదోసారి నెగ్గలేదని నిజంగా కాబట్టి వెలిత ఆ జగత్తులో మీరు వ్యవహరించేప్పుడు మీకు మిగిలేది వెలితి శోకం దానికే శోకము పేరు తర్వాత భయం ఇన్సెక్యూరిటీ భయము ఇన్సెక్యూరిటీ ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఏదో నాకు ఇబ్బంది వస్తుందేమో అని భవిష్యత్తు గురించి ఒక అన్సర్ట్ అంటే ప్రతివాడు అనుసట్టనే సన్యాసులు అనుసర్తనే గృహస్థులు అనుసత్తనే ఉద్యోగం చేసేవాళ్ళు అణసట్టనే ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద తిరిగేవాడు అన్సట్టనే ఆఖరి గవర్నమెంట్ ఉద్యోగులు కూడా అనసర్తనే ఇంక ఇంతకంటే అని చెప్పమంటారు కాబట్టి జగత్తులో వ్యవహారం చేసేప్పుడు మీకు శోకము భయము తప్పదు తర్వాత ఇంకో రహస్యం ఏమిటంటే కేవల లౌక్యులు అంటే లోక వ్యవహారంలో తలమునకలయ్యేవాళ్ళు శోక భయాలతో సతమతమవుతూ ఉంటారు దాంట్లో అది సహజమైన విషయం కర్మ చేసేవాళ్ళు కర్మ చేస్తూ ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత శోక భయాలతో ఉంటారంటే ఇప్పుడు ఏదో కర్మ చేస్తున్నారు ఆ కర్మ చేసేవాళ్ళు టీవీకి వచ్చి ఎంత ప్రచారం చేస్తారో ఆశ్చర్య వేస్తుంది ఇంత ప్రచారం వీరెందుకు చేస్తున్నారు అంటే అర్థం ఏంటి వాడు కర్మ చేయడంలో వాడికి ఆ సంతృప్తి లభించదు తాను చేసిన కర్మ ఇంత కర్మ చేశాను అని లోకమంతా దాన్ని ప్రచారం చేస్తే ఏమైనా లభించాలి అందుకోసం ప్రచారం ఇప్పుడు మనం ఈశావాస్య పాఠం చెప్పుకుంటున్నాం ఇది ఇద్దరికి చెప్పేసి ఇద్దరికి సమాచారం అందివ్వడం ఎవరా ఇద్దరు అడిగిన వాడు అడగనివాడు వీళ్ళిద్దరికీ చెప్పుకుంటూ మొత్తం ప్రపంచం అంతా దీన్ని ప్రచారం చేసి పెట్టారు అనుకోండి దానంతటా అది అయ్యేది ఏదో ప్రచారం అవుతుంది యథా సంపుష్త వృక్షస్య దూరాత్ గంధోవాతి చక్కగా పుష్పించిన చెట్టు యొక్క గంధము దూరం నుంచి రాదా దానికి వచ్చి ప్రచారం ఏదో దానికి వస్తుంది మనం పని కట్టుకుని ప్రచారం చేశామనుకోండి అంటే అర్థం ఏంటి మనకి ఈ ఎఫర్ట్లో పూర్ణత్వం లభించలేదన్నమాట అందుకోసం ఇంకా ఏదో ప్రచారం చేస్తున్నా ఇంకొక పని చేసేవాడు దాన్ని పక్కన పెట్టి ఇంకో పని చేస్తున్నాడు అంటే వాడికి దీనిలో పూర్ణత్వం లభించలేదు ఈ సంసారం అలా ఉంటుంది కాబట్టి లౌక్యులు ఎలాగూ శోక భయాలతో సతమతమవుతూ ఉంటారు లౌక్యులు మాత్రమే కాకుండా కర్మఠులు కూడా శోక భయములతో ఉంటారు ఈ కర్మలు ఉంటారు వాళ్ళు కూడా శోకము భయము కలిగి ఉంటారు ఉపాసకులను ఉన్నారు ఒకళ్ళు इंको ग्रूप वाले उ शोकमू भयम कल अब प्रपंचमंत कवर इंकेवलू मिगल लौक्य कर्मठ उपास वीलू शोक भयम अभविस्त उठर दी भिन्न तू अं आरच्छिम संसारी अटेद ने ఈ దేహము నేను ఇంద్రియములు నేను ఈ మనస్సు నేను అని ఈ ఉపాధిని పట్టుకుని దాంతో మమేకమై ఇది నేను ఇది అని నేను అనుకుని అప్పుడు జగత్తంతా నాకంటే భిన్నంగా మిగిలి ఉంటుంది ఆ జగత్తుని ఆ భిన్నంగా ఉన్న జగత్తుని అనుభవానికి తెచ్చుకుంటూ ఒకప్పుడు సుఖాన్ని ఇంకొకప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండేవాడి పేరు సంసారి అంట ఇప్పుడు నాకంటే జగత్తు భిన్నము జగత్తు నానా అనేకము ఎప్పుడైతే అది అనేకమైనదో కొన్ని అనుకూలము కొన్ని ప్రతికూలము అనుకూలమైన వాటి ఎడల రాగము ప్రతికూలముల ఎందు ద్వేషము రాగద్వేషముల చేత ప్రేరితుడై కర్మలను చేయుట ఆ కర్మల ఎందు ధర్మము అధర్మము పుణ్యము పాపము సుఖము దుఃఖము ఇది పెద్ద చక్రం శేషాస్తు భ్రమ నిలయే పరిభ్రమంతి అన్నారు శంకరుడు ధన్యాష్టకం అనే గ్రంథంలో కాబట్టి ఈ పరిభ్రమిస్తూ ఉంటారు అందరూ కూడా పరిచ్ఛిన్నులుగా సంసారులై సుఖీ దుఃఖీ ఆ విధంగా పరిభ్రమిస్తూ ఉంటారు కూడా ఫ్రీడమ్ ఉండదు మోక్షం ఉంటే ఫ్రీడమ్ అది ఉండదు కర్మి కర్మఠుడు ధర్మాచరణములో సతమతమవుతూ ఉంటాడు ధర్మాన్ని చేసి పుణ్యాన్ని సంపాదిస్తూ సుఖాన్ని పొందాలనేటువంటి ప్రయత్నంలో నిరంతరం వ్యగ్రుడై ఉంటాడు ఉపాసకుడు వాడు ఎంతసేపు ఆ ఈశ్వరుణ్ణి తనకంటే భిన్నంగా సగుణంగా సాకారంగా స్వగుణము సాకారము అలాగా భావించుకుంటూ ఆ సగుణ సాకారం ఉపాసన చేసుకుంటూ దాంట్లో సతమతమవుతూ ఉంటాడు ఉపాసకుడికి తృప్తి ఉండదు ఎందుకంటే వాడికి దేవతకి సంతోషం కలిగిందో లేదో అని బెంగ ఉంటుంది కర్మ వాడికి మనం కర్మ సరిగ్గా చేసామో లేదో అనే బెంగ వాడికి ఉంటుంది సో అంచేతనే కర్మ వాళ్ళు ఎలా ఉంటారంటే కర్మయందు వైగుణ్యమును ఏదైనా దాని గుణాలు సరిగ్గా లేకపోతే దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దడం కోసం మళ్ళీ ఇంకో కర్మ చేస్తాడు మూడు హోమాలు ఉన్నాయి ఏవో పెద్ద యజ్ఞం చేస్తాడు యజ్ఞంలో ఏమైనా తప్పులు వచ్చినట్లయితే వాడిని సరిదిద్దడం కోసం అనాజ్ఞాత త్రయమంత్రజపం కరిష్యే అని మళ్ళీ మళ్ళీ ఏదో హోమం అనాజ్ఞాతాయ క్రియతే మిథు అజ్నే తదస్ కల్పయత్వగువేత్ స్వాహ అని హోమం చేస్తారు ఇంకో హోమం ఇంకో హోమం మీరు కర్మ చేసి వాళ్ళని చూస్తే తెలుస్తుంది సో అంటే ఏదో చేసాం చేయకపోతే తప్పులు చేసాము ఈ తప్పులు అన్ని పరిష్కారం అయిపో కర్మ ఆ దేవతకి భయం వచ్చింది కోపం వచ్చిందేమో సహస్ర దీపాలంకారం ఉంటాడు మధ్యలో దీపం ఆడిపోతుంది రోడ్డు కూడా దీపాలు ఆరిపోతాయి అయ్యయో మనం చూసుకుంటూ దీపాలు ఆరిపోయాయి వెయ్య దీపాలు ఒక్కసారి వెలుగయో లేదు అని దేవత గురించి ఇలా బెంగపెడతావు ఈ విధంగా కర్మికి ధర్మాచరణమున్నందు ఉపాసకునికి సగుణ సాకార ఆరాధనందు వాళ్ళు యగ్లై ఉంటారు వాళ్ళకి విశ్రాంతి ఉండదు మోక్షము ఫ్రీడం ఉండదు తూ గురించి చెప్తున్నా మీకు సంసారల్ని చేసి కర్మలు ఉపాసగలు తర్వాత యోగులు ఉన్నారు వీళ్ళు సెపరేట్ కేటగిరీ వాడి బెంగవాడిది వాడికి బెంగ యోగు యోగ అంటే ఏమిటి వృత్తి నిరోధం చేస్తూ ఉండాలి యోగశ్చిత్త వృత్తి వృత్తి నిరోధం చేస్తూ ఉండాలి వీడు వృత్తిని నిరో ఇప్పుడు ఎలాగంటే తలుపు వేసి గాలి బయటికి వెళ్లకుండా ఆపాలి లేకపోతే బయటించిన లోపలికి ఖాళీ రాకుండా ఆపాలి కానీ లీక్ అయిపోతూ ఉంటుంది అది ఈ వృత్తి నిరోధం అలాంటిది నిరోధం అంటే అంతే కదండి దాన్ని బెరడా అది లీక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి యోగులకు ఈ వృత్తి నిరోధం చెయ్య చేసి చేసి చేసి చెయ్యలేక వాళ్ళు సతమతమైపోతూ ఉంటారు ఎవరికి మోక్షం ఉండదు దాని అర్థం ఏమిటో తెలుసు వాడు ఇది తేలు కుట్టిన దొంగ సామెత ఏదో తేలు కుట్టిన దొంగ లేకపోతే అలాంటిదేదో అంటే తనలో ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటి వాడు ఎందు లోపమును ఎత్తి చూపుట ఇప్పుడు సామెత ఒకటి ఉంది ఆ మొగుడు కొట్టినందుకు కాదు కోపం దుఃఖం తోడి కోడలు దెప్పినందుకు దుఃఖం అని ఒక సాధపడుతుంది బోడు కొట్టినందుకు బాగా ఉంది కాదు తోడికోడలు దెప్పితుంది కదా అది కోపం వస్తుంది దుఃఖం వస్తుంది ఆ వాడికి వృత్తి నిరోధం చెక్కుబాటు అది పర్వాలేదు వేదాంతులు వచ్చి వాడిని ఏదైనా అంటారని వాడి దుఃఖం యోగులు ఈ హఠయోగులు ఉన్నారు చూసారా వాళ్ళకి మూర్ఖయోగులు అని పేరు వాళ్ళ వల్ల వాళ్ళకి ఏమైపోతుందో తెలిసిన వాళ్ళకి అరవై ఏళ్ళు వచ్చేదాకా యాభై ఐదేళ్ళు వచ్చేదాకా అన్ని ఆసనాలు బాగా చేస్తాడు యాభై ఐదు తర్వాత శీర్షాసనం మానే చేయలేడు ఇంకా శీర్షాసనం వేస్తే పడిపోతాడు ఏమంటే అరవై వచ్చిన తర్వాత ఇంకా పశ్చిమోత్తానాసనం ఏమంటే వేయలేడు అంచేతనే వీళ్ళు ఏం చేస్తారంటే శిష్యుడిని ఒకటి పెట్టుకుంటాడు ఆసనం కుడికాలు మూడు ఎడమకాలు సాగది అంటే వాడు చేస్తూ ఉంటాడు ఈం చేయడు ఈం చేయలేడు తర్వాత యోగి హఠయోగి ప్రపంచ పరిఖ్యాతి చెందిన హఠయోగి ఆయన డెబ్భై ఏళ్ల చిత్రపటం చూస్తే పెద్ద బెల్లి ఉంటుంది హఠయోగి బెల్లి ఉందంటే అర్థం ఏంటండి అంటే ఇంకా తర్వాత మెటబాలిజం తగ్గిపోతుంది తిండి అదే ప్రపోర్షన్లో తగ్గదు దాంతో పొట్టొచ్చేస్తుంది అంతే పొట్టొచ్చేస్తే ఈ కెనాట్ ఈ కెనాడు వెల్డ్ దీనికి ఒక టెస్ట్ ఉంది సాక్స్ వేసుకోవాలి కన్యూ సాక్స్ మీరు సాక్స్ వేసుకోగలరా మీరు బూట్ బీరే తొడుక్కుని అది ఆ తాళ్ళు బీరే కట్టుకోవాలి కెన్ యూ డూ దాట్ ఒక వయసు వచ్చిన తర్వాత చేయలేరు పుట్టడ్డు వస్తుంది సాక్స్ దాకా యు కె నాట్ లుక్ అట్ ది టోస్ టోస్ కలపడం సో ఈ యోగులు ఉన్నారో చూసారా ఆఖరికి వాడు అసంతృప్తితో దుఃఖంగా అసంతృప్తితో దేహ త్యాగం చేస్తారు వేదం వల్లించిన వాళ్ళు ఆ వల్లించిన వేదం అంతా మరిచిపోయి అసంతృప్తితో దేహత్యాగం చేస్తారు ఇక సంసారులు డబ్బు పోవేసుకున్నవాళ్ళు ఆ డబ్బును ఏం చేయాలో అర్థం కాక ఎలా కాపాడాలో తెలియక వాళ్ళు భోగపరాయణులు రోగ భూయిష్టమైన దేహంతో చచ్చిపోతారు వీళ్ళ వాళ్ళకి కూడా సంసారంలో విశ్రాంతి లేదు తూ ఆన్ ది అదర్ హ్యాండ్ అది తు అంటే వేదాంతము ఒక ఉపాయాన్ని మనకు అందజేస్తుంది దీన్ని ఫిలాసఫర్స్ స్టోన్ అంటారు వేదాంతం బోధించే జ్ఞానానికి ఫిలాసఫర్స్ స్టోన్ అంటే ఈ రాయని దేనికి ముట్టిస్తే అది బంగారం అయిపోతుంది దీన్ని లోక వ్యవహారంలో ప్రవేశపెడితే లోక వ్యవహారం బంధించడం మానేస్తుంది మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది దీన్ని కర్మలో ప్రవేశపెడితే కర్మ యోగము ఫ్రీడమ్ ఉపాసనలో ప్రవేశపెడితే భక్తి యోగము ఫ్రీడమ్ అంతా ఫ్రీడమ్ ఫిలాసఫర్స్ స్టోన్ అంటారు దీన్నే ఇంకో రకంగా కూడా వర్ణించవచ్చు ది రాడ్ ఆఫ్ ది మోసెస్ అని వర్ణిస్తారు మనం మోసెస్ అవి చూసొచ్చాం అందుకోసం నాకు అది గుర్తొచ్చింది ది రాడ్ ఆఫ్ ది మోసెస్ యొక్క ఆయనకి మౌంట్ ఒకటి ఉన్నది మోసెస్ మౌంట్ అది అక్కడికి తీసుకెళ్ళారు మమ్మల్ని మేమందరం పండితులం కదా మమ్మల్ని తీసుకెళ్లి చూపించారు సో ది రాడ్ ఆఫ్ ది మోసెస్ మోసెస్ ఆయన చేతిలో స్టాఫ్ ఒకటి ఉంటుంది రాడ్ పావులు వస్తే అది అలా అడ్డుగా పెడతాడు పావులన్నీ పారిపోతాయి సముద్రం రెడ్ సీ అడ్డు ఈ స్టాఫ్ పెట్టిలా కొడితే అది పక్కకు పోయి దారి వచ్చేస్తుంది చిత్రం ఏంటంటే అంతే మీకు అసలు సింబాలిజంలో ఉండే అందని చెప్పాను దాని లక్షణం దీన్ని బిబ్లికల్ స్టాలర్స్ దాన్ని పరిశీలించారు ఏమిటి స్టాఫ్ పెడితే సముద్రం దారి చేయడం అంటే అర్థం ఏంటంటే ఆనాటి వరకు సముద్రంలో తుఫాను చెలరేగింది దాన్ని క్రాస్ చేయడానికి అవకాశం లేకపోయింది సడన్ గా తుఫాను ఆగిపోయింది వండర్ఫుల్ ఈస్టర్న్ విండ్ వచ్చింది వీళ్ళు ఒక బోట్ ఉంది వీళ్ళ దగ్గర ఆ విండ్ ఎంత బాగుందంటే ఆ బోట్కి సెయిల్స్ వేసేసారు వెంటనే అది మహావేగంగా వెళ్ళిపోయి వీళ్ళు క్రాస్ చేసేసారు అని ఎక్స్ప్లెయిన్ చేశారు అందుకని ఇలా పెట్టాడు ఇది ఇటు పోయిందో పోయింది అలా కాదు దిస్ ఈస్ ది ఎక్స్ప్లెనేషన్ గివెన్ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసేడంటే యూ హావ్ టు కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇలాగంటేది ఏదో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి I tried to do that. Of course in a proper way. కాబట్టి మెరకిల్స్ అనేవి యాక్సెప్టబుల్ కాదు ఎనీవే ది రాడ్ ఆఫ్ మోసెస్ మోసెస్ స్టాఫ్ పెడితే ఎవ్రీథింగ్ టర్న్స్ అప్ సైడ్ డౌన్ అంతకుముందు ఏది దుఃఖాన్ని కలిగించిందో అది రివర్స్ అయిపోయి ఫ్రీడమ్ వచ్చేస్తుంది దట్ ఈస్ ది ఆత్మజ్ఞానము వేదాంత శాస్త్రము మనకి ఆత్మజ్ఞానము అనే ఒక ఆయుధాన్ని ఒక పసరు వేది మోడ్ ఆఫ్ ది రాడ్ ఆఫ్ మోసస్ ఆర్ ద ఫిలాసఫర్స్ స్టోన్ అది మనకు అందజేస్తుంది అర్థం అది తూ యర్వాణి భూతాన్ని ఆత్మన్యవ అను పశ్యతిభూతూ చాత్మానం తోన విజుగుప్సతే దీనికి ఆత్మదృష్టి అని పేరు దృష్టి అన్నా జ్ఞానమున్నా ఒకటే ఆత్మజ్ఞానము లేక ఆత్మదృష్టి అని పేరు ఏమిటంటే ఈ ఆత్మదృష్టి ఇది రెండు రకాలుగా ఈ ఆత్మదృష్టిని ఈ శ్లోకం ఈ మంత్రం చెప్తుంది ఇప్పుడు చూడండి ఏది ఏది ఉన్నదో అది తెలిసి ఉంటుంది తెలియాలి అది మీరు ముందు గట్టిగా పట్టుకోవాలి ఎస్సే ఇస్ట్ పెర్సిపి వాట్ ఎవర్ ఈస్ is necessarily known. They say, it is the recipe. The reason is Satu Chitum. What is it? Satay Satyamu Chit Satyamu Kaadu. Not real. Satu Matram is real. That is the materialist center. That is the materialism. Marx Marx అనే ఫిలాసఫర్ దాన్ని ప్రతిపాదించాడు ఈ ఆధునిక కాలంలో పూర్వకాలంలో లోకాయతుకులో ఉండేవారు వాళ్ళు మెటీరియలిస్ట్లు ది ది ఆబ్జెక్ట్ ఈజ్ రియల్ ది వస్తువు చర్వాకా అలాంటిదే మెటీరియలిజమ్ అంటే బాడీ ఫిజికల్ బాడీ ఈజ్ రియల్ కాదే జ్ఞానము జ్ఞానం ఈజ్ ఎన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఫిజికల్ బాడీలోనే ఏవో వికారాలు వచ్చి జ్ఞానం అనేది వస్తుంది తప్ప ఉన్నది ఫిజికల్ బాడీ సత్ఇజ్ రియల్ చిత్ ఈస్ అన్యల్ చిత్ ఈజ్ రియల్ వీళ్ళని క్షణిక విజ్ఞానవాదులు అని అంటారు దళై గారు ఆయన క్షణిక విజ్ఞానవాదు అలాగే రాపోల్ అనే ఒక పెద్ద బుద్ధిస్ట్ స్కాలర్ ఆయన ఉన్నారు సింహళ స్కాలర్ ఆయన కూడా క్షణిక విజ్ఞానవాదు వీళ్ళందరూ క్షణిక విజ్ఞానం కాదు విజ్ఞానం విజ్ఞానం అంటే చిత్ ఇట్ ఈజ్ క్షణిక ఈజ్ అన్ అడిషనల్ ఆస్పెక్ట్ ది యాడ్ టు దాట్ మొత్తానికి విజ్ఞానం అంటే చిత్ అభిప్రాయం ఆ చిత్తు నిరంతరమైన చిత్తు వాళ్ళు క్షణికమైన చిత్తు గ్యాప్స్ వస్తూ ఉంటాయి బ్లీపింగ్ కాన్షియస్నెస్ అంటారు బ్లీప్ బ్లీప్ బ్లీప్ కాన్షియస్నెస్ మొత్తానికి చిత్ అది సత్యం ఏమంటే సత్ అనేది సత్యం కాదు అని క్షణిక విజ్ఞానవాదులు చెప్తారు కానీ మొత్తం మీద ఎస్ఏ ఇస్ట్ పెరిసిపీకి వాళ్ళు కూడా దే ఆల్సో ఫాలో దాట్ కావండి సత్తు చిత్తు రెండు సత్యమే అన్నవాళ్ళు ద్వైతులు రెండు వేరు వేరు రెండు సత్యములు ఒకటి సత్తు ఒకటి చిత్తు అంచేతే ద్వైతులకి జగత్తు సత్యమే ఆత్మ సత్యమే అది రెండు అన్్రియల్ సత్తు అన్్రియల్ చిత్తు అన్్రియల్ శూన్యవాళ్ళు శూన్యము సత్యము ఇప్పుడు అద్వైతులు వస్తారు ఈ నాలుగు సిద్ధాంతాలని తులసిపుచ్చి అద్వైతులు ఏమిటంటారంటే సత్యే చిత్ చియే సత్ అది అద్వైతం దీనికి దృష్టాంతం ఎలా చెప్పారంటే చిత్ అన్నది చిత్ ఇస్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ సత్ like flower ankonde flower ante eviti something which is but the fragrance that something that comes out of something which is so chit is the shining of what is that it is sat kabatte satiye chit chitiye sat the being is the knowing the knowing is the being idu advaitam ade advaitam ante రెండు కావు అవి ఒకటే ఒకదాన్నే రెండు ఆస్పెక్ట్స్గా మనకు కనపడుతోంది తప్ప అది రెండు కాదు కాబట్టి ఇదంతా మీకు ఎందుకు చెప్పారంటే మీకు ఏదైనా ఉంది అంటే దాని జ్ఞానము భిన్నంగా అది ఉండదు దాని ఉనికి అజ్ఞానము భిన్నంగా ఉండదు నిజానికి వేదాంతులు జ్ఞాన భిన్నమైన సత్తను అంగీకరించట్ తార్కికులు ద్వైతులు జ్ఞాన భిన్నమైన సత్తను వాళ్ళు అంగీకరిస్తారు అది తార్కికులకి వేదాంతులకి ఉండే తేడా వాళ్ళు ఏమంటారంటే ఘటము వేరు ఘట జ్ఞానము వేరు అని అంటారు అదే ద్వైతం అంటే ఘటం బయట ఘట జ్ఞానం లోపల ఉంటుంది అని దీని శృతి ఏమంటుందంటే రే మోహన్ రా ఘటం బయటేం ఘటం చెప్పిందా నేను ఘటమును అని ఘటన చెప్తోందా లేదు కదా బయట ఉన్నది మట్టి విత్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ బయట మట్టి ఉన్నది ఆ మట్టిని ఆ షేపుని బట్టి ఘటము అని నువ్వంటున్నావు ఘటజ్ఞానము మీరు చెప్పండి ఘటజ్ఞానము ఘట దేశమునందు కలుగుతుందా హృదయ దేశమునందు కలుగుతుందా హృదయ దేశమునందు కలుగుతుంది హృదయ దేశమునందు ఘట జ్ఞానం ఉంటే ఘటం బాహ్య దేశమునందు ఉంటుందా ఎవరు చెప్పాడండి హృదయ దేశంలో ఘట జ్ఞానం ఉన్నప్పుడు ఘటం ఎక్కడుంటుంది హృదయమునందే జ్ఞానాంతర్గతమై ఉంటుంది జ్ఞానము చేత వ్యాప్తమై ఉంటుంది కాబట్టి ఘట జ్ఞానము కంటే భిన్నముగా ఘటమును వేదాంతులు స్వీకరించరు కాబట్టి వేదాంతుల యొక్క విషంలో జ్ఞానమునందు సర్వము అంతర్గతం అవుతుంది అర్థమైందండి పాయింట్ సర్వము జ్ఞానమునందు అంతర్గతమవుతుంది ఆఖరికి సూర్యుడు అంటే జ్ఞానమునందు సూర్యుడు ఉంటాడు దేవత కూడా జ్ఞానమునందు ఉంటుంది జగత్తు కూడా జ్ఞానమునందు ఉంటుంది నేను కూడా జ్ఞానమునందు ఉంటుంది మిగతా ఇగ్నోరెన్స్ అంటే ఇగ్నోరెన్స్ మిగతాదంతా కాదు జ్ఞానము కంటే భిన్నంగా ఉంటుంది అంటే ఇగ్నోరెన్స్ అలాగే మస్మి వెరీ ప్రిసైజ్ జ్ఞానాంతర్గతమై ఉంటుంది అంటే అది సత్యం జ్ఞానం కంటే భిన్నంగా ఉంటుంది అంటే అసత్యం అవుతుంది ఇప్పుడు ఘటము మీరు ఘటాన్ని సెటిల్ చేస్తే జగత్తు సెటిల్ అవుతుంది ఘటము ఘటం ఎక్కడ ఉన్నది ఘట జ్ఞానాంతర్గతమై ఉన్నది ఘట జ్ఞానం ఎక్కడ ఉన్నది చైతన్యమున్నందు గలటం ఇప్పుడు కెరటము ఎక్కడ ఉందండి నీటి ఎందు ఉన్నది ఇదో ప్రపంచం ఉన్నది ఒక ప్రపంచం ఏమిటి ఆ ప్రపంచము తరంగములు పెద్దవి చిన్నవి బ్రేకర్సు సర్ఫ్ బబుల్సు సుడులు ఇది ప్రపంచం ఈ ప్రపంచము ఎక్కడ ఉన్నది నీటి ఎందుగలది ఏమంటే జగత్తు జగత్తు అంటే ఏమిటి శబ్దస్పర్శ రూపరస గంధములు శబ్దస్పర్శ గంధములు ఎక్కడ ఉన్నాయి జ్ఞానమునందుగలవు కాబట్టి జగత్తు దేని ఎందుగలదు జ్ఞానము నందగలదు దేశము దేని ఎందుగలదు జ్ఞానమునందగలదు మీకు తెలుసుకుంటే దేశం తెలియకపోతే దేశమేమున్నది కాలము దేని ఎందుగలదు జ్ఞానమునందుగలదు అంటే మీరు కాలాన్ని గురించి సంకల్పిస్తే కాలం ఉంది లేకపోతే కాలం ఉందా కాలం గడియారంలో ఉంటుందా గడియాలలో కాలం ఉండదు సంకల్పంలో ఉంటుంది కాలం నేను గడియారం చిన్నప్పుడు నాకు గుర్తు నాన్నగారు గడియారం చూపించి తొమ్మిది దగ్గర ఉంది చిన్నముళ్ళు పెద్దముళ్ళు పదకొండు దగ్గర ఉంది ఎంత అయిందిరా అని అడిగారు పదకొండు తొమ్మిది అయింది పదకొండు తొమ్మిది కాదురా తొమ్మిది పదకొండు అయితే తొమ్మిది పదకొండు తొమ్మిది పదకొండు కూడా కాదురా బాబు అది తొమ్మిది ఇంకా అవడానికి ఐదు నిమిషాలు తక్కువ అని అప్పుడు నేర్పారు కాబట్టి ఐదు నిమిషాలు తక్కువ తొమ్మిది అన్నది ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అక్కడే ఉంటుందండి అక్కడ తొమ్మిది పదకొండు అనొచ్చు పదకొండు తొమ్మిది అనొచ్చు కొంచెం పెద్దది పాయింట్ గ్రా క్రోనోగ్రాంలో ఉంటుందా టైము మీ సంకల్పంలో ఉంటుందా మీ సంకల్పంలో ఉంటుంది కాబట్టి దేశము కాలము శబ్దస్పర్శ రూపరస గంధములు చైతన్యంలో ఉంటాయి ఇంకా జగత్తు వేరే ఎక్కడ ఉంటుందండి జగత్తు అంటే ఇదే జగత్తు కాబము ఆత్మందేగలదు ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మన్యవ అను పశ్యతి పశ్యతి అను పశ్యతి పశ్యతి అంటే చూస్తున్నాడు తెలుసుకుంటున్నాడు అను అను అంటే శంకరులు చెప్పబోతారు శాస్త్ర ఆచార్యోపదేశం అను అను అంటే తరువాత అణు అన్నది ఉపసర్గ తరువాత తరువాత అంటే దేని తరువాత శాస్త్ర ఆచార్య ఉపదేశం అను శాస్త్రమును ఆచార్యుడు ఉపదేశించిన పెదప తెలుస్తుంది అందుకు ముందు ఏమనుకుంటారు జగత్తు నాకంటే బయట ఉంది అనుకుంటారు అంటే మీరు ఆలోచించండి మీరు ఈ వేళ్ళకి ఇదే మీకు హోంవర్క్ మీరు ఆలోచించండి నేను అడుగుతా చెప్పండి వాడు శత్రువు వీడు మిత్రుడు అన్నప్పుడు శత్రువు ఎక్కడుంటాడు బయట ఉంటాడా మీలో ఉంటాడా మిత్రుడు ఎక్కడ ఉంటాడు బయట ఉంటాడా లోపల ఉంటాడు ఓకే వీడు నా కొడుకు అన్నప్పుడు కొడుకు బయట ఉంటాడా లోపల ఉంటాడు లోపలే ఇది నెక్లెస్ అన్నప్పుడు నెక్లెస్ బయట ఉంటుందా లోపల ఉంటుందా లోపలే బయటే ఉంటుందని మీరు అడగద్దు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ బయట బంగారం ఉంటుంది విత్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ కొడుకు ఎగ్జాంపుల్లో బయట హ్యూమన్ బీయింగ్ ఉంటాడు విత్ ఇన్ దట్ సెట్ మీకేదో ఉంటుంది మీరు అనుకుంటున్నది మీలో ఉంటుంది తప్ప భయపడదు ఏమంటే కాబట్టి దేశం ఎక్కడ ఉన్నది స్పేస్ మీలో ఉంటుంది స్పేస్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ స్పేస్ కాన్షియస్నెస్ టైమ్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ టైమ్ కాన్షియస్నెస్ ద వరల్డ్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రం వరల్డ్ And therefore, the entire world is cradled in consciousness. Jagrat Chaitanalo sakala jagatthu kuda nilichi unntun. Jagrat Chaitananu, Chaitana, Jagatthu nilabaduto honu. Iti Jagatthu, annappudu, a Chaitanalo a Jagatthu unntun nandai. Habate, i Jagatthane sarvamunayande galadu. అని శాస్త్రోపదేశం తర్వాతనే దర్శించగలుగుతాడు లేకపోతే మామూలుగా ఇంట్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీడు పిల్లాడు దర్శిస్తాడేమని ఇక్కడ నేనున్నానో అక్కడ జగత్తున్నది అని దర్శిస్తాడు శాస్త్రోపదేశము తరువాత సకల జగత్తు నాయందే గలదు నేను దేనిని దేనిని చూస్తున్నానో అది నా చూపునందు గలదు కరెక్టేనా దేనిని దేనిని వింటున్నానో అది నా వినికిడి గలదు కదా దేనిని దేనిని తెలుసుకుంటున్నానో అది నా తెలివి ఎందుగలదు కాబట్టి సకల జగత్తు కూడా నా చైతన్యమునందే గలదు ఇప్పుడు సకల జగత్తు దేహంలో ఉందంటే తప్పు సకల జగత్తు మనస్సునందు గలదు కరెక్ట్ సకల జగత్తు మనస్సునందు సంకల్పరూపంగా ఉంటుంది ఆ మనస్సు ఆత్మ చైతన్యమునందు కదులుతోంది కరెక్ట్ కాబట్టి ఇప్పుడు సకల జగత్తు ఎక్కడ ఉన్నది ఆ ఎరుక ఎందు దీనికి సమస్య ఎక్కడొస్తుందంటే నేను దేహము మీకు జగత్తు బాహ్యమునందు భాషిస్తుంది నేను ఎరుక అనుకు తెలుసుకోగలిగితే బాహ్యం ఉండదు జగత్తు తన ఉంటుంది కంటిన్యూ శాంతిశాశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమీ త్రీకృష్ణార్